ఆత్మ అధిగమించుట సాధకుడు అతితంగా ఉండుట ఎర్లీ స్టేజ్లో ఉన్న సాధకుడు ఇప్పుడే సాధనా చతుష్టయ సంపత్తిని సంపాదించే ప్రయత్నం చేస్తున్నవాడేమో అతీతంగా ఉండడానికి ప్రయత్నిస్తాడు సాధకుడుగా శిష్యుడుగా మారిపోయాడు సహజమైపోయాడు ఇప్పుడేమయ్యాడు అధిగమనమే పనిగా పెట్టుకున్నాడు అధిగమించడమే వాడి పనిగా వేరే పని లేదు వాటికి వేరే కనపడదు అధిక మనం సహజమైపోయింది ఆత్మనిష్ఠుడైపోయాడు ఆత్మనిష్ఠుడైపోయిన వాడు ఎప్పుడూ కూడా సాక్షిగా ఉంటాడు ఈ సాక్షిగా ఉండటం సహజమైపోయింది ఊరకున్నాడు ఈ నాలుగు మాటలు జ్ఞాన మార్గంలో చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికప్పుడు నేను అతీతంగా ఉంటున్నానా లేదా అధిగమించి ఉండగలుగుతున్నానా లేదా సాక్షిగా ఉండగలుగుతున్నానా లేదా ఓరకు ఉండగలుగుతున్నానా లేదా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ నాలుగు తేలిక మాటలలో మనం వేదాంత సారాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అప్పుడేమైంది మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్ష బంధై విషయాసక్తం ముక్తి నిర్విషయం మనహ అసలు నిర్విషయమే సాధించబడకపోతే ముక్తికి అర్థం ఏముంది ఆలోచించాలా ఉందా జాగ్రత్తగా గమనించాలి చదవ మనస్సు కన్నా అన్యంగా ఏమీ లేదు స్వప్నంలో ద్రష్ట దృశ్యము అనుభవము మనస్సే అయినచో జాగ్రత్త కూడా అంతే అందుచే ఈ ప్రపంచము మనోమాత్ర జగత్ అని పిలువబడింది అంతే చూసాగా ఆంతరిక జగత్త అయినా బాహ్య జగత్ అంతా మనో కల్పితమే తప్ప వాస్తవానికి నీకు దాని ఎడల ఎత్తి సంబంధము లేదు మనస్సు వికారములకు నిలయము విచిత్రములకు ఆలయము మనస్సు ఎప్పుడు ఊహ ఊహలలో సుఖదు అంచులకు పయనిస్తూ ఉంటుంది చూడండి లోపలన్న సంస్కారం వాసనా బలం ఎంతటి వారి మీద ఎలా ప్రభావితం అవుతుందో రామాయణం చెప్తుంది ఎందుకు రామాయణం చదవాలని చెప్పి అందులో చూస్తే అందరూ కారణ జన్మలానే కనబడతారు అందరూ దైవాంశ సంభుజులుగానే కనబడతారు కానీ వారి వారి ఉపాధి మేరకు వారి మీద అది ప్రభావితం అవుతోంది హాయిగా ఉన్న సీతమ్మకి బంగారు లేడు కనపడ్డం ఎందుకు అప్పటిదాకా వనవాస జీవితం బాగానే సాగుతుంది మరి చివరికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఆ బంగారులేడు ఎందుకు కనబడింది కనపడేను పో ఆవిడెందుకు ఆకర్షితం అవ్వాలి సరే చూసి ఆనందించచ్చు కదా నాకది కావాలని ఎందుకు అనుకోవాలి నాకు కావాలని అనుకోవడంతో కదా అసలు తగాదా వచ్చింది సరే అనుకున్నది పో ఏమైంది ఇప్పుడు భర్త గారు అంత హడావిడిగా పరిగెట్టడం ఎందుకు ఏం చెప్పొచ్చుగా చెప్పాడు అప్పటికి బంగారు లేడు అస అసంబద్ధం అది ఒట్టిదే రాక్షస ప్రభావం మాయా ప్రభావం వాళ్ళు జాగ్రత్త ఉండాలి ఇక్కడ మనం అని చెప్పాడు నోనో నోనో నువ్వు నేను అసలు కోరిన కోరిక ఇది ఒకటే వెళ్ళైన తర్వాత నేను అడిగిన మట్టమట్టి కోరిక ఇది ఒకటే ఇది నువ్వు తీర్చకపోతే ఎలాగా అయ్యో అలాగా సరే అలాగే తీరుస్తా లే పట్టింద చూడండి ఎంత తగాద వచ్చేసింది కానీ అది లోక కళ్యాణానికేనా కాదా రాముడు ఎందుకు ఒప్పుకోవాలండి ఒప్పుకోకపోతే అయిపోయేది కదా రాముడు ఒప్పుకోవాల్సిన సందర్భం ఎందుకు వచ్చింది ఆయన అసలు వనవాసం దేనికోసం వచ్చాడు ఆయన లక్ష్యం వేరే ఈ వీడి లక్ష్యం వేరే వీడి లక్ష్యం వనాలు తిరిగి రావడం ఋష్యాశ్రమాలు తిరిగి రావడం ఆయన లక్ష్యం రాక్షస సంహారం చూడండి ఇద్దరూ వనవాసం చేశారు ఒకరి లక్ష్యమేమో ముని ఆశ్రమాలు తిరిగి రావడం సీతాదేవి వనవాసానికి బయలుదేరే ముందు సీతారాముల మధ్య సంవాదం జరుగుతుంది సీతారాములు రాము అది చదవాలన్నమాట సీత అంటుందనమాట నేను కూడా ఆ వనాలన్నీ చూస్తాను ఆ ప్రకృతి సౌందర్యాన్ని అంతా చూస్తాను ఆ ఋష్యాశ్రమాలన్నీ చూస్తాను వాళ్ళందరినీ సేవిస్తాను ఆ మహానుభావుల యొక్క పరిచర్య లభిస్తుంది ఇలా చెప్తుంది ఇవిడ ఆయనేమంటాడు అదంతా చాలా గొడవతో కూడా ఉంటుంది నాయన ఆ గొడవలో నువ్వు ఎందుకు చిక్కుంటావు హాయిగా ఇక్కడ ప్రశాంతంగా అయోధ్యలో ఉండు నేను వెళ్ళు వచ్చేస్తాను ఊరికే ఓ పన్నెండు సంవత్సరాలు పెద్ద విషయం కాదు అదేమి సంవత్సరాలు ఈజీగా అయిపోతాయి అన్నాడు ఆయన అంటే ఆయన ఎవడేమైందే నేను కూడా నీ అమ్మడి సరే వస్తే వచ్చింది ఇప్పుడు ఆవిడకి ఆసక్తి ఎక్కడ మిగిలిపోయింది ఈ ఋషి ఆశ్రమాలు చూడడం అనే దాంట్లో వనాలు తిరగడం అనే దాంట్లో ఆసక్తి మిగిలిపోయింది ఎందుకని మధ్యలో రావణాసురుడు వచ్చి పట్టుకుపోయాడు కాబట్టి అది పూర్తిగా అవ్వలేదు అక్కడ కూడా పోనీ అశోక వనంలోనేగా ఉంది పట్టుకెళ్ళే పోనీ అక్కడ సమస్య ఏమన్నా వచ్చిందే ఆవిడని అక్కడ పట్టుకెళ్ళి కూడా అశోక వనంలోనే పెట్టాడు చూడండి ఆవిడ వనంలో తిరగడం అన్న గొడవ అక్కడ కూడా వదిలిపెట్టలేదు ఆవిడ సరే అక్కడ కూడా వనంలోనే తిరిగింది కానీ భర్తకు దూరమై తిరిగేటప్పటికి దుఃఖం వచ్చింది ఆవిడ వేరే చెరలో ఉండేటప్పటికి దుఃఖం వచ్చింది వాడు రోజు వచ్చి నిన్ను అనుభవిస్తాను నిన్ను అనుభవిస్తాను వాడు ఓ బుర్ర చెడిపోయేట్టుగా వాడు వ్యవహరించడం వలన ఈ తగాదంతా వచ్చింది సరే ఈ గొడవ అంతా సరే ఆయన వెళ్ళాడు బాణం వేశాడు వాడు పోయాడు అనుకోండి రామరామణ యుద్ధం గురించి పెద్దగా ఆలోచించక్కర్లేదు అది పౌరాణికం మనం అందులో అధ్యాత్మ రామాయణం ఏం గ్రహించాలి ఇప్పుడు